ప్రైజ్ లో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రైజ్ లాడ్ అక్క ప్రైజ్ ప్రేయర్ ని స్టార్ట్ చేసుకుందాము బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి ప్రైజ్ లో ఈ రోజు స్కైప్ ఆరాధనలో జాయిన్ అయిన మీ అందరికి మన ప్రభువైన యేసు పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మనం ప్రార్థనతో యొక్క మీటింగ్ ఆరంభించుకుందాము సిస్టర్స్ కి బ్రదర్స్ కి అందరికి ప్రైజ్ లా పరిశుద్ధ మేమాల రాజ్యానికి వందనాల్ అండి ఏసు కృష్ణజానికి వందనాలు తండ్రి ఇక్కడ నీ నాములు ఇద్దరు ముగ్గురు ఉంటే దేవా అక్కడ మీరు ఉంటున్నారు దేవా మా మందలం మీద దిగండి దేవాన్ని ఆత్మ నారుపు దయించండి దేవానికి స్తోధరం దేవా ముఖ్యంగా మమ్మల్ని తినమంత కాచి కాపాడి సజీవ లెక్కలు నిలబెట్టిన దేవానికి వందనాలు ఏసు కృష్ణ రాజానికి స్తోధరం వాక్యం ద్వారా మీరేమో అతను మాట్లాడి ఈ నామానికి స్థుతి ఘనత మహిమ చెల్లిస్తూ యేసు కృష్ణనామలు రచనాం తండ్రి ఆమెన్ ప్రైజరాడు సిస్టర్ ప్రేజరాడు అక్క థ్యాంక్ యూ అక్క భునికే స్థుతి సర్వం నీకే ప్రభు ఆధారము ఆశ్రయము నీవేనా ప్రసూ ఇసు ప్రభునికేస్తుతి సర్వం నీకే ప్రభు ఆధారము ఆశ్రయము నీవే నా యేసు నన్ను కన్నా తండ్రి నన్ను కొన్నా తండ్రి రక్తమిచ్చిన తండ్రి ప్రాణమిచ్చిన తండ్రి నన్ను కన్నా తండ్రి నన్ను కొన్నా తండ్రి రక్తమిచ్చిన తండ్రి ప్రాణమిచ్చిన తండ్రి ఏసు ప్రభు నీకే స్థుతి సర్వం నీకే ప్రభూ శ్రయము నీవే నాయసు చిన్న చిన్న గొరె పిల్లలము కాపరి వైమముకాయము అమ్మా నాన్ని నీవే ఆదరించి సేద తీర్చుము చిన్న చిన్న గొరె పిల్లలము కాపరి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 ఆధారము ఆశ్రయము నీవే నాయసు పరిగెత్తిన కుండా నా పచ్చని పాచికలో అండా దండాకుండా కోనా నీవే నాయసు పరిగెత్తినకుండా కోనల్లోనా పచ్చాని పాచికలో అండా దండాకుండా కోనా నీవే నా ఏసు నన్ను కన్నా తండ్రి నన్ను కొన్నా తండ్రి రక్తమిచ్చిన తండ్రి ప్రాణమిచ్చిన తండ్రి నన్ను కన్నా తండ్రి నన్ను కొన్నా తండ్రి ప్రాణమిచ్చిన తండ్రి ఏసు ప్రభూ నీకే స్థూతి సర్వం నీకే ప్రభూ ధారము ఆశ్రయము నీవేనా చెంగు చెంగు మణి దూకే నన్ను కంగారు పడనీయకు గుట్టాలలో మెట్టాలలో దాటించి నను మేపుము చెంగు చెంగు మనీ నన్ను కంగారు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 ఆధారము ఆశ్రయము నీవే నాయసూ సంఖ్యలోక బందాలతో ఇంద కని ఉందూ ఓ సోదర ఓ సోదరి నీడే బిడదల పొందు సంఖ్యలో లోక బందాలతో ఇంద కని ఓ సోదరా ఓ సోదరి నీడే విడదల పొందు ప్రభు నీకే స్తుతి సర్వం నికే ప్రభు ఆధారము ఆశ్రయము నీవేనా అలలియా ప్రైజ్ రాడు సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ ప్రైజ్ లాడక్క మన మధ్యలో ఉన్న జాన్ బ్రదర్ మనకు వాక్యాన్ని అందిస్తారు ప్రైజ్ లా బ్రదర్ వాక్యంలోకి నడిపించండి ప్రైజ్ ప్రైజ్ ప్రార్థన చేసుకుందాం మనము కనులు మూసుకోవాలి చోదర ముప్పై మాట్లాడి శ్రో దర్శించి మాట్లాడి సతయించాలా దాన్ని గుర్తుకుని నిలబడే శ్రో అనేది పురుషులు మీరు సాయం చేసి విధానం వచ్చిన కొత్త కూడా దీని చర్చించి మీ సేవల వాక్యం చూసుకుందాం మనం ప్రసంగి అయితే అధ్యాయం ఫస్ట్ నుంచి మనం వాక్యం చూసుకుందాం తీసుకుంటే అందరూ ఒకసారి స్టార్ట్ చేసుకుందాం మనం స్టార్ట్ చేసేస్తారు చదవం ఓకే ఓకే ఫస్ట్ నుంచి చదవడం జాగ్రత్తగా చూసుకోము చూడండి ఇక్కడ ఏం మాట్లాడుతుంది ప్రసంగి నువ్వు మందిరానికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలంటా జాగ్రత్తగా అంటే ఎట్లా మంచి స్నానం చేసుకొని చెప్పులు వేసుకొని కాదు ఈ వాక్యం వాక్యం మనసులో పెట్టుకొని దేవని గుణాలు నీ దగ్గర పెట్టుకొని దేవేని క్యారెక్టర్ మనం స్వీకరించుకొని దేవీ ఎట్ ఎట్లయితే నడుచుకున్నాడో ఎట్ అన్ని ఓర్చుకొని నడుచుకున్నాడో ఆయన పాదలు బాధ్యతలు ఆయన చేయాల్సిన బాధ్యత ఉందో అది మనసులో పెట్టుకొని ఎట్లా ఉన్నాడో ఆయన తండ్రికిచ్చిన మాటని దాటకుండా ఆయన పాటించుడో మనం ఎట్లా నడుస్తున్నాము మనం జాగ్రత్తగా చూసుకోవాలంట ఎక్కడ వెళ్తున్నాం మనం దేవుని మందిరానికి వెళ్తున్నాం మందిరానికి వెళ్ళినా పెట్టాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట జాగ్రత్తగా లేకపోతే మన తప్పులు మనం ఒప్పుకోకపోతే మనం చేసిన పనికి మనము క్షమాపణ చెప్పుకోలేకపోతే దేవుడు మనం క్షమించలేడు ఎందుకంటే మనం ప్రేరు చేస్తూనే ఉంటాం అప్పుడప్పుడు మనం అంటే ఉంటాం దేవాన్ని పోలికలని మార్చు నీ సేవనం చేయాలా నీ గుణాలు నాకు రావాలంటే గుణగాణాలు రావాలంటే ఒకటి ప్రేరు రావు వాక్యం దొరుకుతూనే రావు ఆ వాక్యం మన మనసులో ఉండాలి దాన్ని ఏమంటారు చూపించుకోవాలి దాన్ని ఏమంటారు మన జీవితం అవ్వటారు దాన్ని నిరూపించుకోరు మన జీవితంలో అప్పుడే అది మనకు ఫలిస్తుంది ఇని చదివి దాని ప్రకారం నడుచుకుంటేనే అది మనకు ఫలిస్తుంది ఇంక నువ్వు చదవలేకపోతే అది పాలించలేదు అందుకే ఇక్కడ ఏమంటావు ప్రసంగి నువ్వు జాగ్రత్తగా అది ఏమి మందరికి వెళ్ళేటప్పుడు ఈ ప్రవర్తన మొత్తం చూసుకోమంటున్నావు నువ్వు ఎట్లా ఎట్లా మొత్తం మండే నుంచి సండే వరకు ఏమేమి మాట్లాడినావు ఎవరెవరు తిట్టినావు ఎక్కడెక్కడ సహించుకున్నావు ఎక్కడెక్కడ ఎవరి నియమన్నావు సరే ఎక్కడెక్కడ మీటింగ్ చేసినావు ఎక్కడెక్కడ ప్రార్థన చేసినావు ఎవరెవరిని ఏమన్నా నువ్వు ఎవరైనా రెచ్చగొడుతున్నావు వాళ్ళకి రియాక్షన్ ఎట్లా చూపించినావు ఎవరేమైనా అంటే నువ్వు వాళ్ళకు తప్పు ఏమన్నా సపోజ్ నీ రియాక్షన్ కూడా కనిపించింది ఏమన్నా లేకపోతే తగ్గించుకొని ఉన్నామ్మా కూడా వేసేటప్పుడు పది దాంట్లో తగ్గించుకుని వాడు తెలుసా ఆయన నువ్వు సిల్వకి వేసేటప్పుడు తప్పించుకోవాల్సిన శక్తి అయినా దగ్గర ఉంది తప్పించుకోవాల్సిన పవర్ ఆయన దగ్గర ఉంది ఎవరైనా ఆపలేడు తెలుసా ఎందుకంటే తండ్రికి ఇక్కడ ఇచ్చినా ఆయన నేను ఇక్కడ వస్తేనే మనకు రక్షణ వస్తుంది నేను అక్కడ రక్తం కాల్సే మనకు రక్షణ వస్తుంది నా ఆధార తప్ప ఎవరు పర్లోకరం చేయలేదు నా రక్తం అది పరిశుద్ధపరచపడతాం మనం అందరము కాబట్టి ఆయన మన కోసం వచ్చింది ఇక్కడ మన కోసం మరణం పొందింది కాబట్టి ఒక్క మాట కూడా ఆయన జగ దాటకుండా మాట ఏ మాటని దాటకుండా వచ్చేసిన ఆయన గుణగానం మన దగ్గర ఉన్నప్పుడు ఆయన క్యారెక్టర్ మనకి రావాలంటే ఏం చేయాలి మనం ప్రతిదాని కోపం ఉన్నదనుకో నేను ఎప్పుడైనా ఇదే మాట కోపం ఉంటే మన దగ్గర దేవుడు లేనట్టే కొంతమంది కొంతమంది ఎట్లా అంటే రియాక్షన్ అయిపోతారు ఎమ్మడే రియాక్షన్ పని విషయంలో కానీ సరే వాకి విషయంలో కానీ ఏ విషయమైనా సరే ఇతరులు కుప్ప పడిన వాడు తెలుసా కుప్ప పడితే నీ దగ్గర ప్రేమ లేనట్టే ప్రేమ చూపించుకుంటున్నాయి ఆయన దీరశాంతం ప్రేమను చూపించుకుంటున్నాయ ప్రేమ ఉంటే నీ దగ్గర అన్ని పోతాయంట అసయ పోతుంది ఈర్షపోతుంది కుళ్ళు పోతుంది కదా మన దేవుది మన ప్రేమ ఇతరులకు చూపించాలంటే మన ఫస్ట్ మనం మన మనసులో వాక్యలు పెట్టుకోవాలి కదా ఆయన ఎట్లు నడుచుకున్నాం ఆయన కోరికలు ఆయన నిలబడికే మనకు రావాలంటే ఆయన ప్రవర్తన మనకు రావాలంటే ప్రవర్తన మొత్తం జాగ్రత్తగా చూసుకోమంటుంది మీరు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మందిరానికి వెళ్తున్నాం మనం ఇక్కడ దేవుడు మనతో దర్శించి మనతో మాట్లాడాలి వాక్యం మనకు బయలుచ బయలుపరచబడాలి ఆ వాక్యం మనకు అర్థం కావాలంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి తెలుసా లేకపోతే మనతో మనం దర్శించలేడు మనతో మాట్లాడలేదు ఎందుకంటే దునియంలో మస్తు మందురు కదా గంటలు గంటలు చేసినప్పుడు మస్తు మందులో మనం ఏర్పరచుకున్నంటే ఆయన కుప్పనే అది కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకోమంటున్నాం నువ్వు పోతున్నావు కదా మందిరానికి నువ్వు వస్తున్నావు కదా జాగ్రత్తగా చూసుకో ఎవరెవరి కోసం ప్రారంభం ఇంతమంది నష్టించిపోతుంటే వాళ్ళ కోసం వాళ్ళకు సువార్థలు ప్రకటించడం సరే ఎంతమంది నువ్వు నైట్ అంత ప్రారంభ చేసినావు కన్నీస్ ప్రారంభ చేసినావుస కదా మనం అది మనం గ్రహించుకోవాలి ఎందుకంటే మన బాధ్యత అది ఎందుకంటు అంటే నేను నువ్వు ఎట్లా కాపాడుకుంటున్నావు దేని దగ్గర ఇతరులు కూడా అట్లా కాపాడాలంటుంది తెలుసా అందుకోసమే నువ్వు జాగ్రత్తగా ఎంతమంది సువార్థ ప్రకటిస్తున్నాం ఇంతమంది విడుదల చేస్తున్నాం ఇంతమందికి ప్రార్థన చేస్తున్నాం ఇంతమందికి ఏ స్నాభం కదా ముఖ్యంగా ఈ వాక్యం మనం మన హృదయం ఉండే అది ఖచ్చితంగా మనం నెరవేర్చటే ఉండాలి తెలుసు పెట్టుకుంటే కదా పనికి కాదు ఏమంటారు కదా చదివి నీ లోపల పెట్టుకుంటే ఏం లాభం ఉండాలి చదివి నా లోపల పెట్టుకుంటే నేను నీకు వాక్యం నేను చదివినా నేను మీకు చెప్పకపోతే దానికి ప్రయోజనం ఏముంది తిరు నేను షేర్ చేసుకోకపోతే లాభం ఏముంది ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు వచ్చాక మీకు చెప్పకపోతే దానికి అర్థం లేదు అసలు ఎందుకంటే మనతోటి మనం వేసుకోకపో మనతో మళ్ళీ మీరు నా ముందుకు వచ్చిన మీరు జాగ్రత్తగా రండి ఏమేమి చేస్తున్నారు అవన్నీ గుర్తు చేసుకోండి మన పాపం మనమే ఒప్పుకోవాలి మన తప్పుడు మనమే ఒప్పుకోవాలి ఎంతమంది చేసినా నీ మనసులోకి వెళ్ళి ప్రార్థన రాకపోతే నీ ప్రార్థన దేవుడికి వెళ్ళాడు అసలు నువ్వు చేస్తేనే కదా వింటాడు కదా బుద్ధిహీనులు చదివండి సమీపించి ఆలపించట శ్రేష్టండి బుద్ధిహీనులు బలి అర్పించట ఆయనను సమీపించి ఆయన ఆలోచించుకోవాలంట సమీపించి ఆయన ఆలగించుకోవాలంట తెలుసా ఆలగించుకోవాలంటే ఆయన అవమానించుకోవాలి ఎదుర్ ఆయనను ఎదుర్కోవాలి కదా మన మనకు అన్న చెప్పింది కదా పెళ్లి కుమార్ని ఎదుర్కొని సిద్ధంగా ఉంది ఎంతమంది ఐదు మంది ఐదు మంది లేదు కదా సమీపంగా ఉండి ఆయన ఏమంటారు ఎదుర్కొని మనం రెడీ ఉండాలి ఎప్పుడైనా సార్ అది ఉండాలి అదే టైం లేదు నెక్స్ట్ రేపు అంటే అని అది ఒకటే నిజంగా మాట్లాడే ఎటో మాట్లాడితే సూటిగా మాట్లాడిస్తుంది నువ్వు ఎవరున్నా గెలవదు అన్నప్పుడు ఏం చేస్తుంది ఇప్పుడు ఆ ప్రశ్నకి సమాధానం మన దగ్గర ఉంటుందా ఉండలేదు అసలు ఎందుకంటే సృష్టి మొత్తమైన చేతిలో ఉంది మనుషులు మొత్తమైన చేతిలో ఉన్న మనుషులేని నువ్వు ఆయన ఆకాశం నుంచి కింది వరకు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అన్ని ఆయన అదేమే ఉన్నాయి తెలుసా అన్ని ఆయన దగ్గరనే ఉన్నాయి చెప్తే అడిగిపోతాయి అలాంటి ఆయన మనతోటి దర్శించి మాట్లాడాలంటే మన ప్రార్థన వినాలంటే మనం చేసే మేలు ఆయనకు ఆయన వాక్య మనలో ఆయన క్యారెక్టర్ మనకు రావాలి ఆయన గుణాగనాలు మనకు రావాలి కదా తల్లి అర్పించడం ఆయన సమీపంగా దగ్గర ఉండాలంటాం మనం ఏమైనా ఉందామా సమీపంగా ఆయన సమీపించిన వాళ్ళకించాలంట వాళ్ళకి ఇస్తే అని వస్తాడు కదా బలి కాదు ఇలా కావచ్చు మన హృదయమైన కావాలంట సమీపించిన వాళ్ళకించండి నేను వచ్చేస్తా మీరు గడితే అనుకోండి కింద చూడండి పనులు చేయదు సన్నిధిని త్వరపడి చూడండి నువ్వు దేవుని సన్నిధిలో మాట్లాడేటప్పుడు అనాలోచన కాదు ఆలోచించి మాట్లాడమంటుంది అలా ఆలోచన చేయకుండా ఆలోచించి పలగాలి ఏం పలుకుతున్నాం మనం ఏమి ఇప్పుడు సపోజ్ మనం చెప్పే వాకింగ్ కూడా అపోజిట్ వాళ్ళకు కోపం రాకుండా ఉండాలి ఎందుకంటే చెప్పాలి ఎవరు ఏం మాట్లాడతా తెలియదు ఇక్కడ ఫస్ట్ మనం దేవి నామంలో ప్రాణ చేసి చేస్తే ఇన్ని ఆయన్ని చూసుకుంటాడు ఎందుకంటే సృష్టికర్త ఆయన ప్రతిదన లోబడ్డ తిరిగారు ఫస్ట్ మనం ఏం మనది మనం సొంత బుద్ధులు మన ప్రవర్తన మొత్తం ఆయనకు ఉపయోగపేసుకుంటే ఆటోమేటిక్గా రన్ అయిపో మూవ్ అయిపోతూనే ఉంటాం కదా లేకపోతే మనం ఎక్కడ ఉండాలి అక్కడనే ఉండిపోతాం ఎక్కడ చేసినాం అక్కడనే ఉంటుంది మన పని కానీ మన సేవ కానీ ఫలించాలంటే మనం జాగ్రత్తగా మాట్లాడాలి జాగ్రత్తగా ఆలోచించాలి అయ్యే బ్రదర్ అది అట్ల ఉంది బ్రదర్ ఈ వాక్యం అట్లా మనం కూడా సరే చదివితే మనకు అర్థమవుతుంది ఏ వాక్యం సరే కదా ఎంతమంది చెప్పిన సార్ నువ్వు చదవకపోతే నీకు అర్థం కాలేదు లూజ్ అవుతున్నా నీకు అర్థమైపోతుంది లూజ్ అవుతున్నా నువ్వు పాస్ అయిపోవు ఎగ్జామ్స్ లో మనం చదివినాకనే ఎగ్జామ్ రానికొస్తుంది కదా టీచర్ చెప్తే మనం పాస్ అవుతాము మనం చదువుతా మనం పాస్ అవుతాం అట్లనే దేవుడు వాక్యం కూడా చెప్పిన వాళ్ళు కాకుండా మనం చదివితే మనకు అర్థమవుతుంది దాన్ని మనం అవతల చెప్తే కూడా అప్పుడు మన జీవితంలో నెరవేర్నట్టు అవుతుంది చూడండి ఇక్కడ ఏమంటావు దేవుని మందిరంలో పలికేటప్పుడు ఆలోచించి పలకాలంటే ఏం పలుకుతున్నావు తూరబడద్దు అసలే తొందరపడద్దు మనం ఎంతమంది అయితే సేవలో నడుస్తున్నారు ఎంతమంది దేవుని సేవ చేస్తున్నారు అసలేం తొందరపాటు ఉండదు అండి మెయిన్గా దేవుడు ఎప్పుడైనా సరే తొందర వల్లేదు వందల మందరిచిన దగ్గర వందల మందికి క్లారిఫై చేసే పోయినాడికి వెళ్ళి నేను మనల్ని వస్తాను పోలేడాడికి వెళ్ళి ఇంతమంది వచ్చిన వాళ్ళకు కావాల్సిన డౌట్లన్నీ క్లియర్ చేసి కావాల్సిన సమాధానం చెప్పి కావాల్సిన వాక్యాలన్నీ వాళ్ళకి ప్రకటించి ఎవరు స్వస్థ స్వస్థ చేసి ఎవరికీ ఏం కొదో ఉందో ఆ కుదోలన్నీ తీర్చిపోయాడు అందుకే మనం తొందర అసలే వీళ్ళదు ముఖ్యంగా దేవుని సన్నిధిలో దేవుని మాటలు అదిగేటప్పుడు పాఠం చేసేటప్పుడు కానీ పాట వాడేటప్పుడు కానీ బాక్యం చదివేటప్పుడు కానీ బాక్యం చెప్పేటప్పుడు కూడా కానీ తొందర అసలే తొందర తెలుసా తొందర మనకి ఏం అర్థమవుతుంది బండి నిమ్మలంగా నడిపిస్తేనే అరే బండి ఏమైనా సౌండ్ వస్తుందో అర్థమైపోతుంది అలాంటిది ఇక్కడ జస్ట్ మన వస్తువుల కోసం అట్లా సృష్టికర్త వాక్యం మనకు అక్కడ వాక్యం మనకు బయలుచిపోదు అది మనం క్లియర్గా చదవకపోతే మనకు అర్థం కాలేదు తొందర తొందర వాడి అర్థం కాదు మనకి కానీ ఇప్పుడు ఒక అధ్యాయం నువ్వు ఎన్నిసార్లు వదినా కొత్తగానే అనిపిస్తుంది తెలుసు అని ఒక్కోసారి ఒకవేళకి అర్థమవుతుంది ఇంకోసారి ఇంకో అర్థమవుతుంది నువ్వు బాగా తరిపి చేస్తా ఉంటే నీకు అది క్లియర్గా అర్థం అవుతుంది కదా ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా మాట్లాడాలంట ముఖ్యంగా దేవుని వాక్యం జాగ్రత్తగా చెప్తా అమ్మా దేవుడు ఆకాశం ముందు చూడండి చూడండి దేవుడు ఎక్కడుండట ఆకాశం పైన ఉన్నాడంట మనుషులు ఎక్కడున్నారు భూమి మీద ఉన్నారు అందుకే నీవు కొద్దిగా మాట్లాడవాలను కొద్దిగా మాట్లాడినా పెద్దగానే అవుతుంది దేవుని విషయం అయితే ఎంత మాట్లాడి చూడండి దేవుడు చిన్న పడాలన్నా సరే వింటాడు విశ్వాస తోస్తే పెద్ద పడాలన్నా సరే వింటాడు కదా నువ్వు ప్రార్థన ఎట్లా చేసిన వాడు ముఖ్యం కాదు ఎంత విశ్వాసం తోటి చేసిన వాడమే ముఖ్యంగా ఆ ప్రార్థన ఎంత ఎంత నువ్వు మునిగిపోయినా ఆయన భక్తిలో ఆయన ఆయన సరిగ్రులు ఎంత దగ్గర ఉన్న వాడదే ముఖ్యమానం ఎంత గంటలు గంటలు చేసినా ఏం చేసినా నువ్వు భక్తి తోటి శబ్దతోటి తోటి చేయకపోతే ఆయన వినమే విన్నాడు ఎందుకంటే సుష్టికర్త కదా సుష్టికర్తకి మన దగ్గర వచ్చి టైం పెట్టాల్సినంత పని లేదు మనమే దగ్గర పోయి టైం పెట్టాలి అనమే అయినా టైం పెట్టాలి అనమే వాకింగ్ అవ్వాలి అంటే మనకు చెప్తూనే ఉంటాడు ఎవరి ఒక ఎవరి తరగరనూ మనకు బయలుపరచబడతాయి కదా మనం చదివితేనే మనకు అర్థమవుతుంది మనం చేస్తేనే దానికి విలువ తెలుస్తుంది మనకి మనం మనకు రుచి తెలుస్తుంది మనం తినకుండా వండి రుచి తెలియదు మనకి కాబట్టి వాక్యం విని దాన్ని చదివి మనం ప్రకటిస్తే మాకు కదా ఇక్కడ మాట్లాడుతుండ్రుడు మరి దేవుడు మాతోటి ప్రసంగి ద్వారా మనం దీనిని మందిరంలో పోయినప్పుడు జాగ్రత్త పోవాలంటా ఎందుకంటే పైనన్నాడు మనం కింది ఉన్నాం కింద ఏం జరిగేది దానికి కనిపిస్తాం ఎవరు ఎట్లు పోతున్నారు ఎవరు ఎవరు ఏ దారిలో నడుస్తున్నారు ఎవరెవరు ఏ పని చేస్తున్నారు ఎవరెవరు ఏ గుణంతో ఉన్నారు ఎవరెవరికి ప్రేమ ఉంది దేవుని ప్రేమ ఎవరెవరికి దేవుని చేసే గుణాలు ఉన్నాయి కదా ఆయన ఏమేమి చేసిన గుణాలు అవి ఎవరెవరికి ఉన్నాయో అవన్నీ చూసాడు ఆయన ఇవైనా కరెక్ట్ ఉన్నాడు ఈనైనా కరెక్ట్ ఉంది ఈమె కరెక్ట్ ఉంది అన్ని తెలుసు ఆయన ఎవరు నీడబెట్టాలను ఎవరు ఎప్పుడు లేపాలను ఎవరు అన్ని తెలుసు మన బాధ్యత ఏంటంటే ఎంతమంది నశించిపోతుడు ఎంతమందికి దేవుని వాక్యం ఎంతమంది స్వస్థత పొందుతలేదు వాళ్ళ కోసం మనం చేయాలి ఎవరు ఎవరు పడిపోవటంలో వాళ్ళ కోసం చేస్తే వాళ్ళందేప్పుడు లేకపోతే అప్పుడే లెప్తారు ఇంతకు నశించుకుంటే వాళ్ళ కోసం మనం చేయాలి లేపుతాం కదా మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి ఎందుకంటే సుక్షికత దగ్గర మనం కదా ఇంతకుముందు అంటే మనం వేరే వేరే రకాల వేరే వేరే భాషలలో వేరే వేరే కన్నా ఉంటుంది మనం అర్థం కాకుండా ఉంటాయి ఇప్పుడు ఒక పోలిషియన్ లో ఒక పద్ధతులు వచ్చినాం మనం మాట్లాడే విధానం కానీ మనం చేసే పని విధానం కానీ మన ప్రవర్తన కానీ కదా జాగ్రత్తగా చూసుకోవాలి మనం ఎందుకంటే వచ్చే ఫస్ట్ మాట ఏమొస్తుందంటే నేను ఏమంటానంటే ఊర్లలో ఏం ముచ్చటంటో తెలుసా చర్చిపోతున్నాం ఏం మాట్లాడుతున్న వాళ్ళు అంటారు తెలుసు ఊర్లలో ముచ్చటే అదే నువ్వు ఏం నమ్ముకున్నాం వాళ్ళు వాళ్ళు ఎవరు నమ్ముకొని మనకు సంబంధం లేదు కానీ అంటారు నువ్వు చరిచిపోతున్నా ఏదైనా బుద్ధి అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేది దేవునికే తెలుసు కానీ అవమానం వచ్చేస్తారు ఫస్ట్ అందుకే మన క్యారెక్టర్ కానీ మన గురుజనాలు కానీ ఇతరుల ఎట్లా కనిపించాలంటే తగ్గించే జీవితం కనిపించాలి జాగ్రత్తగా మాట్లాడాలి కొద్దిగా మాట్లాడాలి ఎక్కువ మాట్లాడే నీకు లేదు గెలవాలనేది ఎక్కువ మాట్లాడతాడు కదా మంది గెలవాలనే అవసరమే లేదు మీకు జ్ఞానం తీసుకోవాలంటే ఆ జ్ఞానం చూపించుకో దేని దగ్గర చూపించుకో దేవుడు ఇంకా నీకు ఎక్కువ చేస్తుంటాడు నీకు ఏమేమి బయలుపరచకూడలో దేవుడు బయలుపరుస్తున్నాడు మీకు కదా ఇక్కడ అంటున్నాడు మనతోటి మరి జాగ్రత్తగా మాట్లాడాలి నా సన్నిధిలో ఉన్నావు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఏ పని చేసినా జాగ్రత్తగా ఏమి ఉంటుంది కదా పెక్కు మాటలు పెక్కు మాటలు అంటే వేస్ట్ మాటలు పలికేవాడు బుద్ధిహీనడు ఉండ వేస్ట్ మాటలు రసీలే పలకండి మీరు ఎందుకంటే మీరు నామంలో ఉందా నా నామంలో ఉన్నారు కాబట్టి నా వాక్యలు మీరు ప్రకటిస్తారు కాబట్టి నా సన్నిధిలో మీరు ఉన్నారు కాబట్టి వేస్ట్ మాటలు రసే వాళ్ళకి కదా ఇట్లా ఎంతమంది అయితే రివర్స్ ఉన్నారు దేవునికి ఎంతమంది అయితే వచ్చి ఎంతమందికి అర్థం కాకుండా ఉన్న వాక్యం వాళ్ళందరికీ అర్థమేటట్టు మనం ప్రారంభ చేయాలి కింద ప్రే కింద ఇంకో వాక్యం ఉంటుంది ఎదురుంటది అంటే నువ్వు మారినప్పుడు సరిపోయిందా ఇతరులలో మారాలా నీ ప్రేమ వదలడం ఎట్లా చూపిస్తాం మనం వాక్యంధారని చూపేవా తెలుసా వాక్యం ధరను చూపిస్తేనే అర్థం అవుతుంది దానికి క్యారెక్టర్ ద్వారా చూపిస్తే క్యారెక్టర్ ద్వారా చూపిస్తున్నాను వాక్యం చెప్పకపోతే అక్కడ దానికి విలువలేదు క్యారెక్టర్ చూపిస్తున్నాను కానీ వాక్యం చెప్పకపోతే విలువ లేదు అర్థం కాదు నేను ఇట్లా ఇవ్వను చర్చిపోయినా నేను వాక్యం చూపుతున్నానికి ఇట్లా నాకు ఇట్లా ఈ పనులు ఈ పనులు అని వాక్యం ప్రేమని చూపేవాను ఇద్దరు మనం లోక ఏమో చూపిస్తాయి ఇంతసేపు ఉన్నాం తెలుసా అది అవసరం ఉన్నంత సేపు ఉంటుంది ఆ ప్రేమ అవసరం తెలిపేదానికి మనం చేసిన వీళ్ళు మళ్ళీ మనకు వస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే అనే అనామంలో మనం అడుగుతున్నాం కాబట్టి ఏది తక్కువ ఉన్నా ఏది కోల్పోయినా అది మళ్ళీ నువ్వు రెట్టింపు పొందుకుంటావు కదా బుద్ధి మాటలు వాళ్ళకాలం బుద్ధి అయిన మాటల వాళ్ళకే ఎందుకంటే బుద్ధిని మాట్లాడుతుండ అంటే బుద్ధి లేని వాటి తెలుగు భాషలో బుద్ధి మాటలు వాళ్ళకి వెళ్తే కొట్టాడలు పంచాలు అసలు సమద్రం ఉండదు కదా సరే మనం అతను ప్రశ్నించవాళ్ళు మనం మనమేదవుకుందాం వాక్యం మనమేదూసుకున్నాం అదే దేవుడు మాట్లాడుతుంది కదా మరి ఆ వాక్యం ఎక్కడుంది ఆ ముషట్ ఎక్కడుంది కదా ఫలాని వాక్యం ఇట్లా అంటూ ఇప్పుడు వాళ్ళందరూ ఇట్లా అంటుండే ఫలాని వాక్యం ఇట్టుందంట మరి ఎక్కడ ఉంది చదువుకుంటా మనం కూడా చదువుకుంటూ పోతే తెలిసిందే మనకి చెప్పడం వేరు వినడం వేరు దాని చదివి మనం పాటించడం వేరు తెలుసు పాటిస్తేనే అన్నిటికి అప్పుడు అర్థం వస్తుంది కదా విస్తారమైన పనులు చేసి నువ్వు విస్తారమైన మాటలు పరికిరాని మాటలు మాట్లాడినందుకు దేవుని నామానికి అవమానం వస్తుంది తెలుసా నీవు దేవునికి మొక్కుబడి చేసుకునే కదా మొక్కుబడి మొక్కు పుట్టే ఈశ్వరుకి చెల్లించాలా ఏమైనా మొక్కుబడుతున్నాము ఏమన్నా మొక్కుతున్నాం మనం దానికి నేను చెప్పాలా ఏమైనా మొంచుతున్నాము ఏమైనా మీ సేవ చేయాలే మీ వాక్య ఈ పోలికలను మేము నడుచుకోవాలా మీ ఉండాలా ఇతరులు కూడా మేము నడిపించాలా అది మొక్కుబడి మరి ఎంతమంది చెల్లించుకుంటున్నాం చెల్లిసినాం చెల్లించమంటున్నా మొక్కితే మీరు చెల్లించండి మీరు సేవలోకి వెళ్తాంటే వెళ్ళాలి రండి సేవ పోతా అంటే పోవాలి ఎంత ఉన్నా ఏమంటారు అంటే కోసం మీకు తెలుసు కదా ఆమె అసలు ఉన్నా ఓకేమో ఎవరు చెప్పినా కాదని తెలుసా ఎవరు చెప్పినా కాదండి మనం ఏమంటున్నాంటే మనము ఆయన ఆయన పని తొందరపడి చేసాం అనుకో మనం దానికి రెట్టింపు బహుమతి ఇస్తాడు మాకు మనమే పను మన పన్ను సొంతం పనులా మనము బిజీ అయిపోయినాం అనుకోరు మరి ఆయన పని ఎప్పుడు చేసుం ఆయన పని ఎప్పుడు చేసుం కదా ముక్కుబడి మొక్కినప్పుడు ముక్కుబడి చెల్లించాలి మనం చెల్లించలేమనుకో అది వేస్ట్ అయిపోతుంది కదా ఏది మీటింగ్ అయినా సరే వాక్యం అయినా సరే చెప్పాలనుకుంటే చెప్పేసేయాలి పోవాలనుకుంటే పోవాలి ముక్కుబడులు అవే మొక్కుబడులు ఇప్పుడు మొక్కుబడి అంటే మేకలు ఇప్పుడు ఏమంటారు దావతులు ఇవన్నీ కాదు మొక్కుబడి అంటే అని ఏమి రెండవ నశించారు వాళ్ళు నీ సన్నిధి నడిపిస్తా నేను ఈ వాక్యం నేను ప్రకటిస్తాను ఈ నామం చేస్తా అని ఇది కూడా మొక్కుబాడు తెలుసా కానీ మొక్కుబడి మొక్కినప్పుడు మొక్కువా చెల్లించకపోతే వెస్ట్ అంటున్నాను అది నాకు ఇష్టం లేదంటున్నాను కదా నీవు మొక్కుబడి చెల్లించము చదవమా అది చదువు అయితే మనం చేయాలి కాకపోతే దాని దగ్గరికే పోదు అసలు అదే అంటుంది కదా నీ తోడు అయితేనే చేయి ఫలవంతం లేదు నీ తోడు కాకపోతే ఇంకోని పెట్టేస్తాడు ఇంకోని పెడతాడు ఆయన మస్తు దునియాలో చాలా మన మన ఉన్నారు గంటల గంటలు చూస్తే ఉన్న వాకింగ్ మొత్తం ఇరవై గంటలు ఆయన ఆయన మా సన్నిధిలో ఉంటే బ్రదర్ ఉన్నాడు నాకు తెలిసిన ఆయన అవర్స్ ఎప్పుడు నైట్ ఒకటేసారి ఇంట్లో ఉంటాడు అనుకుంటా ఎప్పుడు చూసినా బయలు పట్టుకొని పైకి బయటికి వెళ్ళిపోతాడు ఆయన పని లేదు ఆయనకి అంటే ఆయన ఏమనుకుంటాడు అంటే నేను దేవుని పని చేస్తున్నా నాకు ఆయన ఎట్లయినా సరే ఏదైనా సాయం చేస్తాడు ఎవరి ద్వారా సాయం చేస్తారు ఎట్లైనా సాయం చేస్తాడు ఆయన ఫుల్ డిపెండ్ అయినాడు తెలుసు ఆయన దేవిని మీద ఫుల్ డిపెండ్ అయినాడు ఆయన ఒక రోజు మనకి బ్రదర్ వెళ్ళిపోతాడు అంటే ఇలా పల్లెల్లో పిలిచి మీటింగ్కి పోతున్నాడు ఎప్పుడైతే పని తెలుసా వర్షం వస్తే చిత్ర పడుకొని పోతాడు ఆయన హోటల్ కూడా అట్లా కూడా పోయేటోళ్ళు కానీ ఆయనకు ఆయన తెలుసా ఇంట్లో పని ఎవరు చేయరు మళ్ళీ ఆయన ఒక్కడే సేవ చేస్తాడు ఇల్లు నడిపించుకుంటాడు మళ్ళీ భార్య పని చేయాలి వాళ్ళ పిల్లలు పని పిల్లలు చదువుకుంటారు నాకు అనిపిస్తే ఆయన చూస్తే ఎంత నమ్మకం చూడండి ఈ పైసలు రూపాయలు లేకుండా బయటకు వెళ్తాను ఆయన దేవుని దేవుని మీద ఓపెన్ పెట్టుకొని నమ్మకం పెట్టుకొని రూపాయ లేకుండా బయటకు వెళ్ళి లేదా మన సాయంత్రం కల దేవుడు ఎట్లా నాకు హెల్ప్ చేశారనమాట అంటారు ఆయన ఏం బ్రదర్ నేను దేవుని అమ్మలు నాకు దేవుడు హెల్ప్ చేస్తున్నా చలో నడుజం ముందుకు ఆయనే చూసుకుంటాడని సృష్టికర్త మీకు ఎప్పుడైనా ఆయన తెలుసు కదా కదా సమయం ఉందంట ప్రతి ఒక సమయం ఉంటది ప్రతి ఒక టైం ఉంటది కదా నువ్వు మొక్కుబడి మొక్కినప్పుడు ఆ దాన్ని చెల్లించాలి ఖచ్చితంగా అధికమైన స్వప్నం ఏడు ఏడు కదా చూడండి భయభక్తులు మనకు ఖచ్చితంగా మనం కలిగి ఉన్నాం అనుకో ఆటోమేటిక్ ఇతరులు మార్చడానికి అవకాశం వస్తుంది అతలానికి మనం చెప్పలేము ఎందుకంటే మనకు బాధ ఉంటేనే దాని విలువ తెలుస్తుంది ఆ దాని విలువ తెలుస్తుంది భాయభక్తులు అంటే దాని విలువ తెలుస్తుంది కదా ప్రార్థన అంటే ప్రార్థన ఉంటే దాని విలువ తెలుస్తుంది వాక్యం చదివితే దాని విలువ తెలుస్తారు మాకు సేవకి వెళ్తే విలువ తెలుస్తుంది ప్రయాణం విలువ తెలుస్తుంది బస్సులో విలువ తెలుస్తుంది బస్సులకు పోతుంటాయి బండి మీద పోతుంటాయి కదా మనం చూడండి ఇక్కడ శిష్యులు పని చేసుకుని సేవ చేసేవి మనం కూడా అంటనే చేస్తున్నాం కానీ ఇంకా మనం ఎట్లా అంటే చెప్పలేం కదా ఎవరు పోతారో ఎవరు పోతారో అంటే ఉంటాడు అన్న మనకి ఎవరు పోతారో సేవ చేస్తారో తెలియదు ఆ వచ్చిన టైం మొత్తం మనం సేవకు పెట్టేసుకోవాలి టైం వస్తుంది అప్పుడు సెలవు వెళ్తూనే ఉండాలి మనం ఎందుకంటే ఆయన ఆయన ఆయన ఎక్కడ కాంప్రమైజ్ కారాడు సేవ విషయంలో చెప్పడానికి పోతనే ఉన్నాడు పోదనే ఏడ ఇల్లు కట్టుకోలేడు ఆయన ఏడ సడు ఏడ దొరుకుతాడు అవనుకుంటే ఏడు దొరుకుతాడు శిష్యులు కట్టలేదు అన్న మా శిష్యులు కూడా పని చేసుకుంటా సేవ చేసుకుంటా ఎవరి మీద వాళ్ళు డిపెండ్ కాకుండా ఉన్నాడు తెలుసా మనం జాగ్రత్తగా ఆయన సంధిలోకి పోతున్నాం ఏమని మాట్లాడుతున్నాం ఏమని ప్రకటిస్తున్నాం ఏమేమి ఏమేమి మాట్లాడుతున్నాం ఎవరి వరకు ఎట్లా అన్ని జాగ్రత్తగా చూసుకోవాలా ఎందుకంటే నువ్వు జాగ్రత్తగా లేకపోతే నీ జీవితం పరించలేదు మన కుటుంబం పాలించలేదు మన సేవ మనం జాగ్రత్తగా లేకపోతే కదా మనం జాగ్రత్తగా ఉంటే మనకు అన్ని దేవుడు మనకు బయలుపరుస్తూనే ఉంటాడు మన మనం జాగ్రత్తగా ఉంటే మనం క్లియర్గా ఉంటే దేవుడు మనకు బయలుపరుస్తాం మనం తప్పు మన దగ్గర తప్పు ఉంటే మన తోటి దేవుడు మాట్లాడలేడు దర్శించలేడు మాతో కదా నా సన్నిధి మీరు వచ్చేటప్పుడు ఎట్లా రావాలి మీరు జాగ్రత్తగా రావాలంటున్నాను కదా ఒక రాజ్యం అందు అన్ని ఆచరి ఇప్పుడు మస్తు జరుగుతున్నాయి ఈ పనులు దీనికి నువ్వు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఏం చేయాలి మనం మనం చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళ కోసం ప్రారంభం చేయడమే అంతే అంతకుంచి మనం ఏం చేయలేము సపోజ్ ఇప్పుడు మన దగ్గర గవర్నమెంట్ ఉంది ఆ గవర్నమెంట్ మనం గుడ్లాడతాం ఈ రేట్ ఎందుకు చేస్తున్నావు ఈ పని ఎందుకు చేస్తున్నాం అని కదా రాజ్యం దగ్గర ఉంది కాబట్టి ఈ సృష్టికర్త అన్ని చూస్తున్నాడు ఎవరికి ఏం చేయాలో ఎవరికి ఏ టైంలో ఏం చెప్పాలో అన్ని తెలిసా మనం చేయాల్సిన పని ఏంటంటే అందరి కోసం మనం చేయాలి ఏమి కుదో ఉంది ఇక్కడ ఏమేమి మనుషులు ఏమేమి నడుస్తుంది ఇక్కడ అన్ని తెలుసు కాబట్టి మనం మనకు తెలిసినక్కడికి మనం చెప్పేసాను ఏవా ఇక్కడ ఇక్కడ ఈ రేట్లు ఇక్కడ ఇగో ఈ జనాలు ఇక్కడ ఇక్కడ ఈ పేషెంట్లు కదా ఇప్పుడు మనతో మాట్లాడుతున్న ఈ విషయం ఏం దేవుడు నువ్వు ఎట్లా ఉంటున్నావు నువ్వు ఎట్లా చేస్తున్నావు ప్రార్థన నువ్వు ఎంతమంది ప్రకటిస్తున్నావు నీ సేవ ఎట్లా చేస్తున్నావు కదా అదే మనం చూసుకోవాల్సింది ఎందుకంటే ఆయన పోలికలు మనకు రావాల గుణగనాలు మనకు రావాలంటే ఆయన మొత్తం స్వీకరించుకోవాలి మనం సగం సమయం ఇప్పుడు చూడండి సగం సమయం స్వీకరించడం అనుకోనని అర్థం కాదు ఫస్ట్ నేను ఇంచుమించు టూ థౌసండ్ సెవెన్ అనుకుంటా అప్పుడు నాకు అసలు వాక్యం అర్థమే కాకపోతుంది అసలు అంటే నేను ఫస్ట్ ఫస్ట్ అప్పుడే వస్తున్నా అయితే మా మమ్మీ డాడీ చనిపోతే ఏమన్నారంటే అరే నువ్వు చర్చుకోవడానికి మీ మమ్మ మమ్మీ డాడీ చనిపోయారా అంటే నేనన్నా నేను అది అప్పటి నుంచి నాకు యోగ్య వాక్యం ఇంతకుముందు తెలిసిన నేను ఫస్ట్ ఎవరి నుంచి చర్చిపోయాను నేను అయితే నేను యోగ్య వాక్యం అప్పటి నుంచి తెలుసుకుంటే నేనేమన్నా అంటే ఇచ్చింది ఆయన్ని కదా సమయాన్ని పదిదానికి సమయం ఉంటుంది పది దానికి అధికారం ఉంది ఆయనకి అందుకే అంటున్నాడు మనం ఏం చేసినా మనం జాగ్రత్త మన పని మనం జాగ్రత్తగా చేసుకోవాలి కదా మీతో ఆయన చూసుకుంటాడంట కదా మన బాధ్యత అన్ని నీ పని నువ్వు జాగ్రత్తగా చేసుకో నీ ఏం చేస్తున్నావు అదే చూసుకో కదా మేలు కలుగును చూడండి ఇప్పుడు రాజు ఎక్కడ ఉన్నాడు సృష్టికర్తని ఆయన ఆయన చూసుకుంటున్నాను ఇప్పుడు మనం మన నువ్వు మనం కూడా మన మనకు మన సేవేశాలు మనం కూడా అంతే మనం కదా మనం ఆయన అపయపేసుకోవాలా నాకు అపేపేసుకుంటే ఖచ్చితంగా అన్నిటికీ ఆయనే కదా ఆయన ఆయన కాదని లేకుండా మనం ఏం చేయలేము ఎందుకంటే పైన ఉన్నాడు ఆయన సృష్టికర్త పైన ఉండి అన్ని చూసుకుంటున్నాడు ఆయన కదా ఆయన చూసుకుంటున్నాడు ఆయనకి ఏమి ఇవ్వాలన్నా తెలుసు ఏం చేయాలో తెలిసాయనకి కదా ఆటోమేటిక్ గా మనకు బయలుపరుస్తూ ఉంటాయి ఎందుకంటే మన పాపాలు ఒప్పుకొని తప్పులు ఒప్పుకొని మాట్లాడినా ఆయన దగ్గర తొందరగా మనం స్వీకరించాడు ఆయన కదా నేనేం చేస్తా అంటే నేను మొత్తము ఎవరిని ఎక్కువ మొత్తం ఆయన మీద డిపెండ్ అయ్యం ఆయన మీద ఆయన మీద ఎందుకంటే ఎంతసేపు ఇప్పుడు సపోజ్ ఎవరన్నా ప్రేయర్కి వచ్చినా చేసి వస్తారు గంట సేపు అర్ధ గంట సేపు ఉంటున్నాను నువ్వు నువ్వు లేచినప్పటి నుంచి పడుకున్న వారికి నీ ఎంబడి ఉంటాడు వేసుకోతి దాన్ని చూస్తుంటాడు నువ్వు ఎక్కడ నడుస్తున్నావు ఏం మాట్లాడుతున్నావు ఏం చేస్తున్నావు ఎవరితోటి వాదన పెట్టుకుంటున్నాం ఎవరితోటి మనం వాదిస్తున్నాం ఏది వాదిస్తున్నాం ఏం చేస్తున్నావు అన్ని చూస్తానుంటాయ్ అందుకే జాగ్రత్తగా చూడమంటున్నాను జాగ్రత్తగా చూసుకో నిన్ను నువ్వు జాగ్రత్తగా ఫస్ట్ అంటుంది కదా ద్రవ్యం చేత పన్నెండు చదువులు చూడండి ఇక్కడ ఏమంటుంది ఇక్కడ కష్టం చేసుకున్న కొంచెం తినేసారని నిద్ర అవుతారు చూడండి ఇప్పుడు శిష్యులు కూడా అంతే కదా అని చేసుకొని సేవ చేసుకుని యథార్థంగా ఉన్నారు వాళ్ళు మంచిగా యథార్థంగా మంచిగా ఉన్నారు డబ్బు ఉండాలి ఏం చేస్తారు డబ్బు ఎప్పుడు డబ్బు ఇచ్చే ఉంటారు వాళ్ళకి ఎటు పోతుంది డబ్బు ఎక్కడ పోతుంది అన్న కదా మనకు డబ్బు అవసరం లేదు మనకి మనకేమో తినడానికి మనకు తిండి బట్టలు ఇంత ఉండనికి ఇల్లు సపోజ్ అంతే అది పెద్ద ప్యాలెస్ కాకుండా మన కదా ఆయన చూడండి ఇప్పుడు ఆయనకి తక్కువ ఏముంది చెప్పండి ఏమి తక్కువ లేదు ఇల్లు కట్టుకోలేడు ఎక్కడ ఏమంటారు ఒక స్థలం లేదా పోతూనే ఉన్నాడు పోతూనే ఉన్నాడు పోతూనే ఉండు పోతూనే ఉన్నాడు అందుకే కదా మనకి ఎప్పటి నుంచో మనకు విషయం బయపరచ చెప్పబడుతూనే ఉంటుంది ఏమంటే ఈ స్థలం మనకి శాశ్వతం కాదు ఈ ప్లేస్ మనకు శాశ్వతం కాదు సపోజ్ ఇప్పుడు నాకు శాశ్వతం కాదు అది శాశ్వతం కాదు ఎటు పోతామో తెలియదు ఎక్కడ ఉండడం లేదు ఏం చేస్తామో తెలియదు అందుకే ఏం చేసిన సరే నువ్వు దేవెంది ఎవరు నువ్వు ఖచ్చితంగా ఆయన వెతుక్కుంటా పోతే ఉంటే నేను నన్ను ఎట్లా నడిపి నడిపిస్తుంటాను కదా చదము చదవమా చూడండి ఇక్కడ ఏమంటుంది చూడండి పూరి కింద మనుషులకు యాసకరమైన కలుగుటొకటి చూచండి అంట అదే అనగా చూడండి ఆస్తులు మనల్ని ఎప్పుడు కాపాడతాయి ఎప్పుడు ఎప్పుడైనా కాపాడతాయి సపోజ్ మనకు కావాల్సింది సపోజ్ ఏమైనా అయినప్పుడు హాస్పిటల్ ట్రీట్మెంట్ అది ఎట్లా ఇప్పుడు ఎల్ఐసి పాలసీలు అంటారు ఇన్సూరెన్స్లు అంటారు అవన్నీ వస్తున్నాయి అవి కదా అందుకే అంటుండే ఏమంటుండే మీరు పూలు చేసుకోవడానికి సేవా విషయంలో మనం ఎక్కువ టైం పెట్టమంటున్నాయి ఆయన కదా సేవా విషయంలో ఎక్కువ టైం పెడితే అది ఆటోమేటిక్గా మనకు కావాల్సిన వస్తాయి ఉంటాయి కదా ఇప్పుడు ఉంటుంది చూడే పూ చేసుకుంటే అది మనం కాపాడలేదు కదా పో అంటే దేనికి అలా కాపాడు మన ప్రాణాలు కాపాడుతుందా వచ్చిన సమస్యల నుంచి కాపాడుతుంది అంతే మన ప్రాణం అయితే అది మన రక్షణ నడిపించలేదు కదా ఇప్పుడు కింద అర్థమవుతుంది మనకి మంచిగా క్లియర్ గా అయితే ఏమీ లేకపో వాడు చూడండి చాలు చాలా ముజరాయి కదా చూడండి వాడు ఏ ప్రకారము తల్లి గబ నుండి వచ్చినో ఆ ప్రకారమే తాను వచ్చినట్లుగానే దిగంబరిగా మరలా పోవునంట చూడండి కదా ఇప్పుడు మనకు మనతో ఏమొస్తుంది చెప్పండి ఏం రాదు మనతోటి దేవుని నామం తప్ప ఆయన ఆయన ఆయన పిలుపబడే తప్ప మనతోటి ఏం రాదు ఆయన నామాలు మనం ఉంటే రక్షణ వెళ్ళిపోతాం కదా ఆయన ఒకటే మనతో ఉంటారు సృష్టి మొత్తం పోయినంత వరకి ఆయన ఉన్నంత వరకు మనతోటి ఉంటారు ఆయన కదా ఈ భూమి మీద ఉన్నంత మనం ఏం చేయాలంటే మన ప్రవర్తన మన క్యారెక్టరు మన సేవ మన గుణగణం మొత్తం ఈశ్వపు మాదిరిగా చూపించుకోవాలి మనం ఏమంటారంటే మనుషులు సపోజ్ ఇప్పుడు వాళ్ళని వాళ్ళని చూసి మారాలంటే ఇట్లా మారుతారు మనకి తగ్గింపు ఓపిక ఖచ్చితంగా అవసరం తెలుసా వెంబడే రియాక్షన్ చూపిస్తే మనకు వాళ్ళ అర్థం ఉండదు అసలు ఈశ్వపులు కొట్టినప్పుడు ఏం కుడుతుంటే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు అన్నాడు ఆయన కానీ ఎందుకు గుర్తున్నాడు అనలేడు ఎందుకంటే ఆయన తప్పించుకోవాల్సిన అధికారాలు ఉన్నాయని కానీ తప్పించుకున్నాడు ఆయన అధికారం ఉంటే మనం ఊపుతామా లైక్ నన్ను ఎందుకు కుడుతున్నాం అసలు కొట్టాల్సిన అవసరం ఏమిందని అంటాం మనం కదా చూడండి ఆయన అంటున్నాడు మరి నన్ను కొడితే సరే వీళ్ళు ఏం చేస్తున్నారు తెలియదు అన్నట్టు మాట్లాడండి తప్ప వాళ్ళు అసలు వాళ్ళని ఒక్క మాట కూడా తిట్టలేడు తెలుసా కదా మరి మన సేవ చేసుకుంటాం మన గుణగలం మనకి రావాలనుకుంటా మన సేవలు మనం ముందుకోవాలనుకుంటాం అనుకుంటున్నాం కానీ ఆయన ఒక విన్న ఓపిక ఆయనకున్న సహనము ఆయనకున్న సమాధానము మరి మన దగ్గర ఉందా మన అట్లా ఎవరన్నా అంటే మనం ఊపుటం ఎవరన్నా మన మీద సపోజ్ కొట్టినా సపోజ్ తిట్టినా సపోజ్ సపోజ్ ఉంచినా సరే మనం ఊపుటమా తూసుకుంటామా ఏం ఉంచుతున్నావు ఎట్లా ఉంచుతున్నాం కదా నువ్వు ఉంచినప్పుడు తూసుకొని చూడాలి మనం అరే ఏందు అంటే ఏమన్నా సరే రోజం వస్తలేదంటే అర్థమైపోతుంది వాళ్ళకి ఏం చేసినా సరే ఏం మాట్లాడినా సరే ఆయన నామానికి మయమకరంగానే ఉండాలి మనం లేకపోతే మన జీవితాలు పాలించలేవు అన్నయ్య ఎత్త ఉంటారు మనకేం చెప్తారంటే మనం పతి దానిలో మనం పలించాలంటే నువ్వు పదిదారులను వెదుగుతూనే ఉండాలి దేవినిషావాల ఖచ్చితంగా ఖచ్చితంగా ధర కానీ వాక్యం ధర కానీ వీళ్ళు వెదిగితే ఆటోమేటిక్ జీవితాలు కూడా వెదుగుతూనే ఉంటాం మనం ఆ మనకు మొత్తం రావాలంటే ఆ గుణాల మొత్తం రావాలి మనం మొత్తం స్వీకరించుకోవాలి కోపం అసలే ఉండదు కోపం ఉందనుకో ఏం చేయలేం మనం తొందరపాటు అసలే ఉండదు తొందర కోందరు శిస్తున్నట్లే తొందర కొందరు బ్రదరట్లే ఉంటారు కదా నేను నమ్ముకున్నలే తొందరపాటులు కోపాలు కదా కోపం ఉంటే అది ఎవరికి లాభం చెప్పండి జాగ్రత్తగా మనం మాట్లాడాలి జాగ్రత్తగా మనం ఉండాలి ఆయన సన్నిధిలో ఉన్నాం ఆయన అప్పయన ఉన్నాడు మనం కింద ఉన్నాం పైన కింద ఏం చేస్తున్నాడు అన్ని తెలుస్తుంది ఎందుకంటే ఆయన పైన ఉన్నాడు కదా సపోజ్ మనం ఏదైనా ఫ్లోర్ పైన నుండి చూస్తే కింద ఏం పోతుంది అన్ని తెలుస్తాయి మనకి కిందులో కనిపిస్తాడు మీకు సుష్టికర్త పైన ఉన్నాడు ఆయన మనం సేవ చేస్తున్నాం ఆయన నామంలో ప్రకటిస్తున్నాం ఆయన నామంలో అన్ని చేస్తున్నారు ఆయన తెలియదా ఏమి ఎక్కడెక్కడ చేస్తున్నాము అందుకే మనం జాగ్రత్తగా జాగ్రత్తగా జాగ్రత్తగా ఉన్నాడు మనం జాగ్రత్తగా లేకపోతే మనల్ని ఎవరు కాపాడలేదు కదా చూడండి నువ్వు ఎంత కష్టపడి నువ్వు సంపాదించుకొని తయారు చేసినాక దాన్ని నువ్వు పట్టుకొని పోలేవు పోయినప్పుడు ఏం పట్టుకొని తెలుసా దేవి నామం కొనే అది మనసులో ఉంటుంది మన ఆత్మలో ఉంటుంది అవి అంతే తప్ప ఏమి రాదు మనం ఇమ్మడి నామం ఒక్కటే తప్ప రాదు తెలుసా చూడండి ఇంత మంచిగా క్లియర్గా ఉంది కదా వచ్చినప్పుడు ఎట్లా వచ్చిండో కోట పట్ల ఎంత కష్టపడ్డా తీసుకొని వెళ్ళాడు లేవు నామం ఒకటే తీసుకుని పోతాడు ఆయన వాక్యం ఒకటే మనతోటి వస్తుంది కదా అది వాక్యం మన మనసులో ఉంటుంది కాబట్టి వస్తుంది మనతోటి ఆయన నామం మన మనసులో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వస్తుంది కదా చూడండి లాభమేమింగ్ చూడండి అతడు వచ్చిన ప్రకారం మరలా పోను గాలికి పాయసపడి సంపాదించినది వానికి లాభం కదా ఏమి లాభం వచ్చింది వాక్యం ఒకటే వస్తుంది మనం మరి దేవుని నామం ఒకటే వస్తుంది ఆ సేవ అనేది ఒకటే వస్తుంది ఇంతమంది మనం రక్షించినాం ఇంతమంది సోట ప్రకటించడం ఇంతమంది వీధాలు చేసినాం అది ఒకటే వస్తుంది తప్ప మన ఇంబడి ఏమి రాదు ఆస్తి రాదు నా బంధువులు రారు నా పిల్లలు రారు నా బాగా ఎవ్వరు రారు మన ఇంబడి ఒకటే వస్తుంది వేసిన నామం ఆయన నామం ఒకటే వస్తుంది ఆయన ఆత్మ మనతోటి ఉంటుంది మనం ఆయన తోటి ఉంటాం తప్ప ఏమి రాదు మనతోటి సపోజ్ ఇప్పుడు నువ్వు సపోజ్ మీటింగ్ అయిపోయిన అనుకో నీళ్ళ మనం ఎట్టు పోయినామో తెలియదు మనకేమవుతుందో తెలియదు ఆయన నామం మన దగ్గర ఉందనుకో నీకు ఏమైనా చూపిస్తానంటాను ఆయన బలిపర్సన వింటాం మనకి ఎందుకంటే నీకు నిద్రల నిద్ర కాపాడతారు ఆయన నీకు మెలుగువల కాపాడతాడు నిధుల పోయినా కాపాడతాడు ఎట్లా అయినా సరే నీకుంటాడు అందుకే నువ్వు నిధుల అయినా మెలుగుని ఆయన ఇది ఎట్లా కదా ఏం సంపాదించినా ఏం చేసినా అది మన తోటి రాలేదు నామం ఒకటే వస్తుంది కదా అత నీకు ఇది కూడా వేరదేమైనా అండి ఆసకరమండి అన్ని కష్టపడి నువ్వు లాభం సంపాదించుకుంటే ఏం లాభం ఉంటది అన్నిటికీ ఇవ్వదు అన్నిటికీ ఇడతాం మనం క్వశ్చన్ క్వశ్చన్ క్వశ్చన్ వచ్చేస్తా ఉంది ఆన్సర్ వచ్చేస్తున్నాడు అన్నీ పెడదామి అన్ని పెడదామే ఒక్కటే ఏంది ఆ నామాన్ని పట్టుకొని మనం ఉండాలి మన ఏసు ప్రభు నామాన్ని పట్టుకొని ఉంటే ఆటోమేటిక్ మనకు అన్ని వస్తాయి మన దగ్గరకు కదా సరే ఇంకోటి చూద్దాము అదే ప్రసంగి మూడు మూడు ఫస్ట్ చదువు చూడండి ఏమంట ఇదానికి సమయం వస్తుందంట నువ్వు సేవ్ చేయాలా నువ్వు వాకింగ్ నువ్వు ఎక్కడ ఏమీ చెప్పాలి నువ్వు అన్ని నీకు ఆయన్నే బయలుపరుస్తాడు ఆయన అడుగు మీకు ఆయన బయలుపరచా అంటుంది మనం అడగాలి అది మనకి బయలుపరచబడుతుంది చూడండి ప్రతి దానికి సమయం కలదంట ఆకాశం కింద వచ్చాయి ప్రతి ప్రయత్న ప్రతి ప్రయత్నానికి సమయం కలదంట నువ్వేం ప్రయత్నం చేస్తున్నావు మనం సేవ కోసం ప్రయత్నం చేస్తున్నామా వాక్యం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామా ఇంతకుముందు దర్శించబోతున్నా వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నామా అన్ని ఫలిస్తాయి అన్నీ ఫలిస్తాయి అన్ని నెరవేరుతాయి సమయం వస్తుంది సమయం అన్ని మారుతాయి అన్నీ నెరవేరతాయి కదా ప్రతిదానికి సమయం కలదు మీ దగ్గరికి ఎప్పుడు ఏ తలందరూ రావాలో ఎప్పుడు ఏది ఏమైనా రావాలో ఎప్పుడు నువ్వు వేడికి వెళ్ళాలో టైం సజ్జించిపోయి అన్న వాయిస్ వినిపించట్లేదు మళ్ళీ చూద్దాము ప్రతిదానికి సమయం కలదు ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నం సమయము కలదు ప్రతి సమయం ఉంటది కదా ప్రతి సమయం కలదు నీకు ఎప్పుడు ఏం మేలు జరగాలో ఎప్పుడు ఏం కావాలో నువ్వు ఎక్కడెప్పుడు నడవాలో ఆయన మీకు ఆల్రెడీ నేర్పించా ఏమంటారు ఆయన సీలియస్ వెటేషన్ కదా దానికి ఒక టైం వెటేషన్ దానికి నువ్వెంత చేసినా నువ్వు ఏం చేసినా అది టైంకి ఎప్పుడు నుంచి అప్పుడు వచ్చి చక్కగా ఇంటికి కూడా నిలబడుతుంది అది నీకు చక్కగా నేను కూడా వచ్చి ఇలా పడుతుంది సేవ టైం కానీ వాక్యం చెప్పే టైం కానీ నువ్వు వేడిగా పోయే టైం కానీ ఏం చేసినా సరే ప్రతిదానికి సమయం ఉంటుందంట సమయం ముందే వస్తుంది అంటారు ఫస్ట్ రానే రాదు ఎందుకంటే టైం ఆయన టైం ఆయన నెసేజ్ చేసి పెట్టింది కదా మనకి కదా పుట్టుటకు చచ్చుటకు నాటపడం చూడండి ఆయన పుట్టడా పుట్టినకి అధికారం ఉంది పుట్టిన దాన్ని తీసేడానికి అధికారం ఉంది ఏదే కానీ మనుషులే కాదు ఏదైనా సరే పెట్టే అధికారం ఉంది తీసే అధికారం కూడా ఆయనకుంట ఇక్కడ మన మరి మాట్లాడుతు ప్రసంగించాల మనతో చెప్పబడుతున్న వాక్యాలు ప్రతిదానికి టైం ఉంటది ప్రతిదానికి సమయం ఉంటది కదా ఎంత మనం ప్రయత్నం చేసినా మన దగ్గరికి రాలేదని మనం నిరాశపడడానికి అసలే వీల్లేదు తొందర అవ్వడానికి అసలే వీల్లేదు చేసుకుంటా పోతే దాని ఫలితం వస్తూనే ఉంటది చేసిన పని ఏడికి ఓ ఉంటుంది జాగ్రత్తగా ఉంటుంది ఎక్కడ పోదు వాళ్ళ మనం ఏమైతే చేస్తున్నామో దేవి నామంలా ఏదైతే ప్రకటిస్తున్నామో అది ఖచ్చితంగా ఫలిస్తుంది ఇక్కడ మా దగ్గర ఒక గురుపు ఉంటుంది ఇంచుమించు వాళ్ళకి ఒక పది పదిహేను సంవత్సరాలు చెప్తూనే ఉన్నాం ప్రేయర్ చేస్తున్నాం వాళ్ళు ఇప్పుడు దూరం అయిపోద్ది తెలుసా మళ్ళీ వస్తారు ఖచ్చితంగా వస్తారు వాళ్ళు మళ్ళీ వస్తారు ఖచ్చితంగా మేము దగ్గర అడుగు టైం వస్తుంది వాళ్ళకి ఎన్నిసార్లు ఎత్తు వాళ్ళకి మీరు ప్రేర్ ఒక పాట కూడా వాళ్ళని దగ్గర తెలుసా వాళ్ళ పుట్టుకొని ఉంటారు ఏం చెప్తే కానీ వాళ్ళకి అర్థం కాకపోతున్నాయి పాటలు పాడమంటే పాటలు పాడకపోతున్నాయి తిరుగుతూ ఉంటుంది అటు ఇటు అటు ఇటు పోతా ఉంటుంది ఇంత బతిని ఉండకపోతుంది మన ఉన్న ఇంట్లో అడవిలో అడవిలో ఊస్తున్నాయి కానీ వాయిస్ అసలునే ఊసకపోతున్నాయి సమయం వస్తుంది మారాల్సిన సమయం వస్తుంది నీవు పొందుకోవాల్సిన సమయం వస్తుంది అన్నిటికి సమయం వస్తుంది అంటా మూసం చాలు చాలు కదానికి సమయం పదిదానికి ఇప్పుడు సపోజ్ చేయాలని చెప్పారంటే టైం ఆడదాకనే ఉంటదేమో మనం అనుకోని అనుకో తొందరగా పోయిన ఆయన టైం అంతే అది ఆయన టైం ఏడదాకుంటే ఆడదాకనే ఉంటాం మనం ఎంత ప్రయత్నం చేసినా ఎంత గట్టిగా పట్టుకుని ఉన్నా పోలేము మన వాళ్ళని ఎందుకంటే అది ఆయన పైన అది పుట్టించనీ తీసివేయనికే పెట్టనికే అధికారం అయినట్టు ఉంది కదా దానికి మించి మనం ఏం చేయలేం తెలిసాను దగ్గర కదా పోగొట్టుకొరట అన్నిటికీ సమయం వెతికింది అని పట్టుకోకపోతే అది తీసివేయబడుతుంది వెతికిందని పట్టుకోకపోతే అది మా దగ్గర వెళ్ళిపోతుంది ప్రతి సమయం ఉంటుందంట ఇంతసేపు ని దగ్గర ఉండాలి ఎంతసేపు నీ దగ్గరికి వెళ్ళి తీసేయాల నాటి నీ నీ దగ్గర నాటబడ్డది వాక్యం మనం మన దగ్గర నాటబడ్డ వస్తువు ఏదైనా సరే వాక్యం కానీ ఏ విధించిన సరే మనం నేను ఎక్కువ మనం తీసుకోలేమనుకో సపోజ్ ఇప్పుడు సపోజ్ నేనే అనుకో నేను దగ్గర ఎక్కువ గడపలేకపోతే నాకు ఈ అవకాశాలు రాని నా ఉన్నాను నీకు చెప్పే అవకాశం రాదు ఆయన చేసిన పన్ను నాకు తెలివై ఆయన మహిమ నాకు తెలవలేదు ఇంకా నేను ఇంకా లోపలికి వెళ్ళిపోతాను ఇంకా సమస్యలకు వెళ్ళిపోతాను ఇంకా అరవలాలకి వెళ్ళిపోతానే ఉంటా దగ్గర నేను లేకపోతే కదా నీకు సమయం ఉన్నది ప్రతిదానికి నువ్వు సమయం అందులో దాన్ని నువ్వు పట్టుకోలేకపోతే వచ్చినావు పట్టుకోలేకపోతే మా దగ్గరికి వెళ్ళిపోతుంది కదా ఇంకోటి చూడము ఎవతీలు ఆరు రెండు నుంచి రెండు చూడండి భారం ఒకరి భారం ఒకరు భరించుకొని ఆయన నియమం అయింది అందరూ ఒకటే రీతి ఉండాల నన్ను నమ్ముకున్న ప్రతర ఒకటే గుణగణం ఒకరి ఒకటే స్వభావం ఒకటే ప్రేమ కలిగి ఉండాలంట ఎవరెక్కువ ఒకరు తక్కువ ఉండడానికి వీల్ లేదు అందరూ కలిసి పూర్తి చేయాలంటారు దాన్ని మనం అందరం కలిసి పూర్తి చేయాలి ఏ స్నామంలా ఏమేమి కావాలో ఆయన ఏమేమి మనకి ఇచ్చిందో అవన్నీ మనం పట్టుకొని ఉండాలి కదా మనకి అన్నీ ఒకడే చేసుకుంటూ పోతే ఆయనకు టైం సరిపోదు అంటే ఏమంటారు అందరు ప్రిపేర్ కావాలి అందరు రెడీ కావాలంటారు అందుకే కదా మనం అప్పుడు అవర్ నుంచి అన్ని పోగడానికి మనం ఇంతకుముందు రెడీగా ఉన్నాం ఫస్ట్ ఇది స్టార్ట్ చేసినప్పుడు ముగ్గురం స్టార్ట్ చేసిన ఇది ఆన్లైన్ లో ఇప్పుడు కూడా అందరం వచ్చినాం మంచిగా అందరం నేర్చుకుంటున్నాం అన్ని ప్రకటించుకోము అన్ని మనకు తెలుస్తున్నాయి ఎక్కడెక్కడ ఏ వాక్యాలు ఉన్నాయి ఎవరెవరు ఏ వాక్యం చెప్తారు అన్ని మనకి అర్థమైపోతున్నాయి ఒక్కొక్క సిస్టర్ ద్వారా ఒక్కొక్క బ్రదర్ ద్వారా ఒక్కొక్క వాక్యం వాళ్ళకి బయలుపరచబడుతుంది అది మీటింగ్ వల్లనే కదా ఆన్లైన్ మీటింగ్ వల్లనే కదా కదా సపోజ్ ఇప్పుడు అప్పుడు బయలుపించడానికి ఒకటి అది ఇప్పుడు అందరూ కలిసి ఫోన్ కాబట్టి అందరూ కలిసి కూడుకుంటున్నాం కాబట్టి అందరికి టైం కుదురుతుంది దేవుడు ఇచ్చిన ఇది దేవుడు చేసిన మేలే ఇది కదా లేకపోతే ఎవరెవరు కూడా ఉంటుందమో ఎవరెవరు మేలు ఉంటో తెలియదు ఎక్కడెక్కడ ఉంటుండమో సమయం ఒక సమయం మనకి ఇచ్చింది దేవుడు ఆ సమయం గట్టి మనం గట్టిగా పట్టుకున్నాం కాబట్టి కదా ఒకరినొకరు మనము ఆ ప్రేమను వంచుకొని దాన్ని పూర్తి చేయాలంట ఏ ప్రేమ ఏ ప్రేమనే అది కదా ఎవడైనా కదా ఇంకా ప్రతివాడును ప్రతి ప్రతి వాడు తాను చేయి పనిని పరీక్షించి చూచుకునే వాళ్ళను అప్పుడు చూడండి ఇతరుని బట్టి కాక తనను బట్టి తనకి ఏం కలుగుతుందంటే అతిశయం కలుగుతుందంట నిన్ను చూసుకుంటే నీకే అరే నేను చెప్తున్నా అరే నేను దేవి నామాలని సేవకి నీకు సంతోషం అనిపిస్తుంటుంది అరే నేను పోతున్నా నేను చెప్తున్నా ఇంతమందికి నేను చెప్తున్నా ఇంతమంది నేను బిదలిస్తున్నా సంతోషం అతిశయం కాకుండా సంతోషం కదా అతిశయం అంటే నేను చేస్తున్నాడు ఖుషి అసలే ఉండదు నా దగ్గర గర్వం ఉన్నదనుకో గర్వం అసలు ఎప్పటిక గర్వం కోపం తొందరపాటు అసలే పని ప్రేమ ఉంటే నీకు ఆటోమేటిక్ అన్ని అర్థమైపోతాయి కదా ఏమంటున్నాడు పరీక్షకించి చూసుకోవాలంటా నువ్వేం పని చేస్తున్నావు అదే మనం చెప్పింది ఫస్ట్ ఏమన్నా ప్రసంగళం కదా ఏమన్నా నువ్వు దేని వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి నీ ప్రవర్తన మొత్తం చూసుకోవాలి నువ్వేమీ మాట్లాడుతున్నావు అన్ని చూసుకోవాలి ఇక్కడ కూడా అదే అంటున్నాం మళ్ళా ప్రతివాడు తాను చేయ పనిని పరిష్కరించి చూసుకోవాలంట ఖచ్చితంగా మనం పరీక్షించుకోవాలి ఆ పని నేను చెప్పింది కరెక్టేనా కాదా ఏమైనా తప్పు చెప్పిన్నా నేను ఏమైనా అబద్ధం మాట్లాడినా నేను ఎవరైనా తిట్టినా నేను ఎవరైనా మోసం చేసినా లేదా ఈ వాక్యం నేను ఏమన్నా ఉల్టా అయిపోయినా ఎవరికైనా ఇంకేద తప్పి చేయ పిన్నా లేక ఇంకెవరైనా మోసపోతున్నా కదా దాన్ని మనం సరివాలా మనకు అవకాశం ఇచ్చిండు మన దేవుడు కదా మనకు అర్థమైన విధానాన్ని బట్టి సరి చేసే ప్రయత్నమే మనం చేయాలి కదా ప్రతివాడు ప్రతివాడు తన బరువును తానే భరించుకోలేం కదా ప్రతి వాడు ప్రతి సేవ ప్రతి ఆ తన సేవ తనే చేయాల నా పని నేనే చేసుకోవాలి నా పని కోరిక లాభం లేదు కదా ఏసుకి పనులే లేకుండా అసలు పనులు ఎవరికి నాకే మనకైతే తెలియదు ఎవరికి ఏం పని ఎవరికి ఇప్పుడు తెలియదు రాధ నిషయంని మీరు గీ టైంలో గీడ పాడదు ఏ గీ టైంలో గీడవుసాం అని చెప్పింది కానీ ఇక బట్టలు పట్టుకో ఇక బ్యాగ్ పట్టుకో ఇక నా సూట్ కేసు ము డోర్ది అని ఎవరికి ఇప్పుడే తెలుసా ఆయన అప్పుడు ఆయనకు అసలు చెప్పాల్సిన ఆయనకు అంత అది కూడా లేదు ఆయనకి ఆయన భరించిన ఆయన్ని ఆయన చూసుకుంటే ఆయన పని మొత్తం ఆయనే చూసుకుంటే తెలుసా ఇంటి కూడా ఎవరిని అడిగిందో లేదు తెలుసా బట్టలు గీ పని చేయడాక అసలు మనుషులు మనకెంత ఇక్కడుంటు చూడండి ప్రతివాడు తాను బరువు తాలే భరించుకోవాలని కదా కదా వాక్యం మనకు చెప్పబడుతుంది కదా వాక్యంతు మాట్లాడుతుడు మనం చేసే పనిని మనమే చూసుకోవాలా మన సేవను మనమే భరించుకోవాలా మన సేవ ఎటుపోతుంది ఎంతమంది నష్టంచి మనమే జాగ్రత్తగా చూసుకోవాలా కదా మనుషులు మనుషులకే ఉంటారు ఇవన్నీ పంతాలు పట్టింపులు దేని దగ్గర ఆ శిష్యులకు లేకుండే పంతాలు పట్టింపులు ఎవరు దొరికితే అలా ఎక్కడ దొరికితే అక్కడ వెళ్ళిపోయి ఎవరికి ఎవరు భారంగా లేకుండా పని చేసుకొని సేవ చేసుకుంటూ వెళ్ళిపోయి కదా చాలా మంది ఉన్నారు వినాలా చాలా మంది అంట చాలా మంది వాళ్ళు చేసే ఇంత చెప్పుకునేది ఇంత మొత్తం కదా ఏడు చదువు చూడండి మోసకపోవద్దు మనం అసలే మోసపోవద్దు లేని విషయంలో కదా మనం క్లియర్గా అర్థం చేసుకోవాలా మనిషి మనుషుడు ఏమి విత్తాడో ఆ పంటనే పోయినంట నువ్వు ఏం వాక్యం విత్తున్నాము ఏం సుహార్థ ఏం మనం ఏం చెప్తున్నామో ఏం మాటలు చెప్తున్నాము మనుషులకి అదే ఫలిస్తుందంట సత్యం సత్యం సత్యమే ఫలిస్తుంది అబద్ధం చెప్తే అబద్ధమే ఫలిస్తారు నేను అబద్ధం చెప్పిన అనుకో అదే నమ్మిస్తాను ఇంకా గట్టిగా మాట్లాడితే నేను గెలిచిపోతానంటారు చూసినా అబద్ధం మాట్లాడితే నిజంగా నమ్మిస్తారు కానీ వీడు ఎప్పుడు అబద్ధం కదా ఇది కూడా నిజమే అనుకుంటాడు ఏం మాట్లాడుతున్నాం ఏం చేస్తున్నాం ఏం ప్రకటిస్తున్నాం చూడండి ఇక్కడ మోస్ట్ దేవుడి వెక్కిరింపబడంట మనుషుడు ఏమి విత్తుతాడో ఆ పంటనే పోస్తాడంట ఇవేం విత్తుతావో అదే ఫలిస్తాడ నువ్వేం వాక్యం విత్తున్నావు ఆ వాక్యమే ఫలిస్తుంది ఆడా కదా పంటను కోనును శరీరం బట్టి నువ్వు వాకింగ్ ఇస్తే శరీరమైన పంటే కోస్తావంట ఆత్మ పంట కావాలి మనకు కదా ఆత్మను బట్టి విత్తి వాడు ఆత్మ నిత్యమైన జీవ పంటను పోస్తానంట కదా నిత్యమైన జీవము నిత్యమైన జీవమే ఎక్కడ మన ఐశ్వర్క్ దగ్గర ఉంది కదా అదే పంటను మనకు విత్తాలి అదే పంటను మనం పోయాలి అదే పంట మనకు ఫలిస్తుంది ఏం విత్తుతో అదే పోయబడుతుంది కదా అదే వస్తుంది అంటా అదే పంట పోస్తామంట ఏం విత్తుత్వం అదే పంట ఏమైనా ఇప్పుడు నేను ఏమైతే వేసినో అదే మొలుస్తుంది కానీ వేరే మొలదు ఎందుకంటే నేను నాటి నేనే కదా అలా అది తీసేసి వారాన్ని పెడితే దానికి చెప్పలేము ఎట్లా అంటే సపోజ్ ఇప్పుడు మా ఆమెను అనుకుందాం ఇప్పుడు నేను తీసింది నచ్చకపోతే ఇక్కడ తీసి కానీ ఇక్కడ వాక్యం అట్లా కాదు కదా తీసానికి అధికారమే లేదు ఇక్కడ ఈ వాక్యం ఏమి సేవ ఏం విత్తుతాము ఏం సేవ చేస్తున్నాము ఏం చేస్తున్నాం మనం ఏం ప్రకటిస్తున్నాం అదే కోస్తాం అదే విత్తాం మనం కదా ఏం ప్రాధాన్యం చేస్తున్నాం ఎంతమంది నశించుకోవో వాళ్ళ కోసం చేస్తున్నాం ఎంతమంది తప్పిపోతున్నారు వాళ్ళ కోసం చేస్తున్నాం కదా మనం ఎటు ఉంటున్నాం దగ్గర దగ్గర మనం ఎట్లా ప్రవర్తిస్తున్నాం బయట ఎట్లా ప్రవర్తిస్తున్నాం మనుషుల దగ్గర ఎట్లా ప్రవర్తిస్తున్నాం మనమే చూసుకోవాలి మనమే భరించుకోవాలి కదా చూడండి మనం మేలు చేయకుండా విసుకుంటే కదా మనం తగిన కాలమందు మనకు పంట వచ్చేస్తుంది మన సేవ తగిన టైంలో పలిస్తుంది కదా అందుకే మనం మేలు చేసేటప్పుడు అసలే వేసుకోవద్దు కదా ఎంతమంది ఏం చెప్పినా ఎంతమంది ఏం చేసినా ఆయనకి ఎంతమంది వ్యతిరేకత తిరిగినా రివర్స్ కాలేడు మనం కూడా అట్లే దేవుని విషయంలో కానీ ఎక్కడైనా సరే కానీ బయట అయిన సరే ఎక్కడైనా సరే ఎంతమంది ఉన్నా ఎంతమంది మనకి రివర్స్ ఉన్నా ఎవరి మీద మనం రియాక్షన్ చూపించదు తెలుసు అన్ని ఆయన లోకాన్ని ఉపయోగపేసుకోవాలి అన్ని ఆయన్ని చూసుకుంటాడు ఎందుకంటే ఆయన పైన ఆకాశం పైన ఆయన ఇంకా నీకేం జరుగుతుందో నీ చుట్టూ ఏం జరుగుతుందో అది అన్ని తెలుసు ఆయనకి దాన్ని ఆయన చూస్తారు కాబట్టి ఏం పంట ఇస్తున్నావు అదే పంట కోస్తాం అంటుంది కదా మన శరీరమైన పంట కాకుండా ఆత్మ పంట మనం ఇత్తాలా వాక్యం ఇస్తే వాక్యం ఏమో మనమే పంట కోస్తాం శరీరమైన పంట కోస్తాం కదా శరీరంగా ఎత్తినాం అనుకో ఆ శరీరం ఉన్నంత రోజులే ఉంటుంది ఆ పంట ఆత్మ ఎప్పటికి ఉంటుంది అది అందుకే మనం అందరం అదే ప్రయత్నం మనం అందరం అదే చేస్తున్నాం ఇది ఎట్లా ఎంతమంది పాటిస్తలేరో వాళ్ళందరూ పాటించాలి ఎందుకంటే సుస్థికర్త పైన ఉన్నాడు ఆయన మందిరంకి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా జాగ్రత్త ప్రకటించడానికి ప్రయత్నం చేయాలి మన పని మనమే చేసుకోవాలి మన సేవ మనమే చేసుకోవాలి కదా కదా ఎవ్వరికి మనము భారంగా ఉండద్దు అసలు మన సేవ అది మన ఆయన నమ్ముకున్న మనం అట్లనే ఉండాలి ఎందుకంటే ఆయన ఎట్లా చేసిండో అట్లా గుణగలం మనకు రావాలంటే ఖచ్చితంగా మనం పాటిస్తూనే వస్తాయి ఖచ్చితంగా మనం నెరవేర్చనే వస్తాయి లేకపోతే కదా దేవుడు మనం మాట్లాడుతుంది మరి ఏమని మాట్లాడుతుండ్రో మీరు ఏం చేస్తుో మీరు జాగ్రత్తగా చూసుకోండి అప్పుడే అది ఫలిస్తుంది ఏ పంటకు చిత్తారో అదే పంటకు వస్తారు మీరు అంటుంది కాబట్టి మనం ఏం చేస్తున్నామో మనమే చూసుకోవాలి జాగ్రత్తగా సేవ మనమే ముందుకు తీసుకెళ్ళేటట్టు ఉండాలి కదా దేవుడు తన వాక్యాన్ని దీవించి రాష్ట్ర చేయండి అన్న సరే సూత్రం ఒక పొద్దువానికి పొందడం కన్ని మళ్ళీ వాక్య ప్రకటింపబడ్డ తీసుకుపోవా అందులో సత్యాన్ని గయించి దాన్ని బట్టుకుని నడిచి అనేక సిద్ధపరుషులాగునా మీరే మాకు సాయం చేసి పొద్దువానికి పొందడం చేసినాం ఎంతమంది నశించుకో ఎంతమంది వ్యతిరేకంగా తిరుగుతూ వేసుకోం వాళ్ళందరికీ మీరు బయలుపరచం ఈ వాక్యాలు మీరే సాయం చేపడకపోతే ఒక వాక్యం చేసుకోవా నాటపడాల్సిపోగా మీరే మాకు సాయం తెచ్చేసి వచ్చిన పథకం నేను చాచించి నేను సిద్ధం కోసుకొని ముఖ్యంగా పథకం సేవ జీవితం దయచేసి గుణగనాలు అందరూ పోలిపో ఉండాల్సిపోగా మీరే సాయం ఇస్తున్న పర్సన్ లో మన మధ్యలో ఉన్న కేతన్ దాకా మనకి విజ్ఞాపన ప్రార్థన చేస్తారు ప్రైజ్ లో దాకా వాళ్ళకు శ్రీకృష్ణ నాముల పాపాలంట క్షమించి ఏసు ప్రభు రక్త కడిగి పరిశుధపరిచి ఏసుకృష్ణ నాముల దేవాన్ని సంధికి చేరాలా ప్రభా నశించకుండా కాచి కాపాడండి ప్రభ మరియు సైతన్ గాని ఎంతగానో పొంచినాడు ప్రభావ వాడు ఎన్ని ఆత్మకు తీసుకోపోవాలనుకుంటున్నాం అనుకున్న తలంపులని క్యాన్సల్ అయిపోను గాక దేవన్ తలంపులని తార్మార్ కావాలా ప్రభావ తండ్రి ప్రజలంతా విడుదల పొందాలా ప్రభావ నీ రక్కకిందర భద్రపరచబడాలా ప్రభా కుటుంబానికి మీరే తోడండి ఎక్కడైతే నశించనీకున్నారో ప్రభా నీకు అక్కడ పరులోక దూతలు దిగాల ప్రభావ ప్రతి శోధన మన గండాలని కొట్టివేసి ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతొక ఆత్మకు తోడే నడిపించే విజయాన్ని మీద ఇచ్చండి దివా నీకు వంద నాలుగు ప్రభా హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్క రోగ విషయంలో ప్రార్థిస్తున్నాడు ఆవిడను కూడా ముట్టడి తాకండి స్వస్థపరచండి మరి గవర్నమెంట్ ప్రైవేట్ లో ఎన్నో ఆత్మలు ఏసు ములుగుతున్నాయి ప్రభా దివా వాళ్ళు కొత్తి మిట్టలు ఆడుతున్న దాని సమయంలో మీరు దిగండి ప్రభా గొప్పకార మీరు జరిగిచ్చి వాక్ని బాగు చేయండి ప్రతి ఒక్క రిపోర్ట్స్ నార్మల్ రావాలా ప్రభా మరి యేసుకృష్ణ నామలు డాక్టర్ చెంచుతి విడుదల పొంది డిశ్చార్జ్ ఇంటికి పోవాలా ప్రభావ ప్రతి ఒక్క మీద స్వస్థత పొంది ని సాక్విడిగా జీవించాలా ప్రభావ తండ్రి వారి చుట్టూ అగ్నికంజన పెట్టండి మరి దుష్టుడు అక్కడ ఉండడానికి ఫీల్ వన్ ఏసు నామన పత్రం బంధిస్తున్నాం ప్రభావ మీరే కార్యం జరిగించి ఆ కుటుంబంతో రక్షింపబడాలా గొప్ప విజయాన్ని మీరు దయచేయండి తండ్రి అయినా మరి లోకంలో ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవుడు సంఘం పట్ల విషయంలో ప్రార్థిస్తున్నాం నాయన ప్రతి ఒక్క క్రైస్తవుడు ప్రభావ వాక్యానుసారంగా జీవించి లోపడాలా మరి సంఘాలు కూడా అబద్ధ బోధ నుంచి విడుదల దయచేయండి సత్యాన్ని ప్రకటించాలా మీరే కార్యం జరిగించండి ప్రతి ఒక్క ఆత్మతో మీరు మాట్లాడండి నాయన తండ్రి సంఘాలన్నీ మీ సరస్వతంగా నడిపి పడాలా ప్రభా రోషన్ కలిగే నీ కొరకు ముందుకు నడిపింపబడాలా ప్రభా మా సైతాన్ రాజ్యాన్ని కూర్చాలా ప్రభా నీ రాజ్యాన్ని స్థాపించే సంఘాలుగా తయారు కావాలా దేవా ఎక్కడైతే అబద్ధం బయలుదేరుతుందో ప్రభా అక్కడ దానికి ఉన్న అనుచరులని పాతల బంధింపబడాలా సత్యాన్ని ప్రకటించే సంఘంగా తయారు కావాలా ప్రభా నీకు ఇంపైన సువాసనగా తయారు కావాలా దివా అలంకరణగా ఇంపబడాలా ప్రభా నీ సందర్భ పెళ్ళి కుమార్తె ఏ విధంగా ఉందో సంఘం ఆ విధంగా తయారు కావాలా ప్రభా భూమి మీద శక్తిని ప్రతి ఒక్క సంఘానికి దయచేయండి మరి కాపర్లు కూడా గుడ్డిగా ఉండడానికి వీలేదు ప్రభా వాళ్ళ కుటుంబ లు పోషించుకోనికి వీ లేదు ప్రభా అయా నిన్ను చూపించే బిడ్డగా తయారు కావాలా ప్రభ మరి సంఘాల పట్ల గొప్ప కార్యం ఇది మరి యేసు ప్రభా గుర్రలు కూడా గుర్తి శక్తి దాయించండి వాళ్ళకు వివేచించే వరాన్ని దచ్చండి గొర్రెలకు ప్రభ తండ్రి ఇది నిజమా అబద్ధమ తెలుసు జ్ఞానాన్ని వాళ్ళకి కావాలా ప్రభా ప్రజల పట్ల గొప్ప కార్యం ఇది తండ్రి నీకు వంద నాలుగు ప్రభా దర్శించి మీరు మాట్లాడి సరైన విధానం నేర్చుకుంట శక్తి దండి తండ్రి ఇచ్చిన అవకాశం ఈ ధన్యతను బట్టి నీకు కోట్లాది వంద నాలుగు ఇంతవరకు మాకు తోడైన ప్రభ తండ్రి మరి కేపీ బ్రదర్శిస్టల్ విషయంలో ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్క కుటుంబం పట్ల గొప్ప అద్భుతం ఆచరిక జరిగించండి మరి బ్రదర్శిశానికి అగ్ని జ్వాలనే భూమితో వాడబడాలా ప్రభా ప్రతి ఒక్క దాంట్లో ఇసు ప్రభా కుటుంబాలంతా సరైన మార్గం నడవాలా తండ్రిని వాక్య ప్రకారంగా జీట శక్తి దండి తండ్రి ఎటువంటి పాపమున్న తొలగించండి క్షమించండి తండ్రి నీకు వందన ఈ క్షణం నుంచి వర్తి ధ్యానాన్ని దచ్చండి ప్రభా నీకు వంద నాలుగు ప్రభా ప్రతొక్క కుటుంబంతో రక్షిపబడాలా ఆశీర్వాదాలు పొందాలా ప్రభా తండ్రి పెద్ద దాంట్లో సాక్షిడిగా నిలబెట్టుకోండి తండ్రి ఎస్ఐయానికి వందన గొప్ప విజయాన్ని దయచేసి బలపరిచి అభిషేకించి రాకేస్త పరుచుకోండి తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రము అయినా మరి కుటుంబాలకు దాంట్లో తోడే నడిపించి విజయాన్ని మీద చిన్న బిడ్డల నుంచి పెద్ద దాకా తోడే నడిపించి విజయాన్ని మీద తండ్రి ఎస్ఐయానికి వందనాలు ఈ లోకంలో మరి పెద్ద బిడ్డలు వేసుకు ప్రభావ మరి కు కాలేజీకి వెళ్తున్న ఉద్యోగ స్థాలకు వెళ్తున్నాగా మీరే పశు దాతులు నడిపిదైచి ఎక్కడ కూడా ఎస్ ప్రభావ మరి యాక్సిడెంట్ జరగానికి వీ లేదు ప్రభావ అనుకున్న కూతుర నాశమైపోను కాక గొప్ప విజయాన్ని మీరు దయచేయండి తలంపులను తార్మార్చేయండి తండ్రి ప్రజలంతా విడుదల పొందాలాదేవా నిరక్షణ మార్గం నడిపించండి పతొక్క బిడ్డకు తోడయండి పర్నొక దూతలకు మీరు సహాయపడండిదేవా విజయాన్ని దయచేసి పతొక్క బిడ్డకు తోడయండి ఈ రాత్రి కాలం మీరు మాకు తోడే నడిపించే విజయం ఇచ్చిన తండ్రి స్తోత్రం తెలుసు ప్రతి ఒక్క ప్రాధం దూపాలు మహిమ నీకే కలుగునుగాక నజడనే సుఖసమడి వేడుకుంటున్నాం తండ్రి ఆమె కా ్రదర్ కృప పరిశిద్ధాత్మ నడిపింపు సదకాలం తోడన్ గాక అమ్మే ప్రైజ్